ఇంతే మరేమి లేదు ఇందు మీదను దొంతుల కర్మములెల్ల దుమ్ముతూరు పెత్తుట ఉల్లములో పాయకయుండి రక్షించే హరి నొల్లకుట తన్ను తా నొల్లకుట మాని పరుల వేడేదెల్లా పొల్లకట్టు దంచి దంచి పోగుసేసుకునుట ఇంతే మరేమి లేదు ఇందు మీదను దొంతుల కర్మములెల్ల దుమ్ముతూరు పెత్తుట ఈయడ పుణ్య పాపములే మిగిలిన హరికీయకుండుటది దైవమియకుండుట చెయ్యారనాతని కొప్పుసేయని భోగములెల్లా చెయ్యన చెరకు పిప్పి చవి ఇంతే మరేమి లేదు ఇందు మీదను దొంతుల కర్మములెల్లా దుమ్ముతూరు పెత్తుట శ్రీకాంతుడైనట్టి శ్రీ వెంకటేశ్వరుని చేకొంటే సిరులల్లా చేకొనుట చే భక్తికై కొనుట అమృతము కొనుట ఇంతే మరేమీ లేదు ఇందు మీదను దొంతుల కర్మములల్ల దుమ్ముతూరు పెట్టుట